అందరికీ ప్రైజ్ ఆరాధనలో కూడి మీ అందరికీ నామంలో వందనాలు అందరికి చేసుకుందాం స్తోత్రం నాయన ప్రభా ఎసే మా ప్రభా నీ పాదంలోకి వేలా స్తోత్రాలు దేవాసే మా ప్రభ ఉదయకాలం నుంచి వరకు కాచి కాపాడిన దాన్ని స్తోత్రం మా ప్రభ దేవాసే మా ప్రభా మరసారి నీ సన్నిధిలో యొక్క ఆరాధనలో గడిపే భాగ్యం మాకు దయచేసిన బట్టి స్తోత్రం ధన్యత దయచేసిన దాన్ని బట్టి ఈ రోజు చుడుకునే ఎంతో మంది మరణించారు దేవకాను సజీలకల నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా యొక్క పనిలో ప్రతి దాంట్లో దేవాయసి మీరే ఉండి నడిపించిన బట్టి స్తోత్రం నీకే వేళ స్తోత్రాలు దేవాయసీ ఇక్కడ ఆరంభం నుంచి అంతవరకు మీరే తోడైందండి మా ప్రభ మా యొక్క పరిశుద్ధత్మశత నడిపించండి మా పాటలో దేవ వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో దేవా హష్మప ప్రభ మీరే తోడైండి దేవా హసే మా ప్రభ ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించండి మా ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభ దేవామ ప్రభ ఇంకెంతో మంది రాలేకున్నారు మా ప్రభ ప్రతి ఒక్కరు వచ్చిటకు సాయం దయచేయండి మా ప్రభ దేవ వాక్యం విని దేవామ ప్రభ ఆ విత్తనం వేసుకొని దేవా హష్మ ప్రభ దాని ప్రకారం మేము జీవించదా అన్న సాయం దయచేయండి మా ప్రభ మీరే తోడైనాడు మా ప్రభా ఇంకెంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం దయచేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క సేవలో మీరే దయచేయండి మా ప్రభా కే ఉన్న సేవకుల గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రభా ఇంకా ఘనంగా సేవ చేయటం సాయం దయచేయండి మా ప్రభా బలాను శక్తిని అనుగ్రహించండి దేవా నెక్ దయచేయండి మా ప్రభా దయచేయండి మా దేవా ఎక్కడెళ్ళినాను దేవ ఏసుకృష్ణంలో దేవ ప్రతి ఒక్కరు దేవాని అంగీకరించే భాగ్యం దయచేయండి మా మీరే తోడైనడు మా ప్రభా ఆది వరకు మమ్మల్ని కాపాడిన దేవా మీకే వందనాలు దేవా వేసే మా ప్రభా ఈ ఆరాధనలో దేవా మీరే సాయం చేసి దయచేస్తారని త్వరగా రాబోతున్న ఈ స్క్రిస్ పెట్టబెట్టుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీపా సిస్టర్ పాట పాడతారు రేస్ ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమాలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం గెచ్చే మనీ అనుతలు విలపించు చు ప్రదించు ధ్వని గెట్సై మనీ అను తోటలు విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మారుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులు చున్నది మృదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువాని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం చిలువ యుగా గోటినను అనేక నిందలు మోపినను నిలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ ఏ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మన్న ప్రార్థించిన ప్రియ సూరచ నీ ప్రేమ పొగడదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువారిని శ్రమాలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్ము నీ మాచుటకై జీవ మనూ నీ చేటాకించు కొని సమ పింజీని కారామోలా మమ్మోనుడి పించు మేలా మాట కుత కొని సమర్పించి తి విని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులు చున్నది హృదయం మరి శివాణి చేస్తారు వాక్యం షేర్ చేస్తారు ప్రేజ్లా సిస్టర్ ప్రెజ్లా సిస్టర్ ప్రేజ్లా సిస్టర్ ప్రేజ్లా మనం ప్రార్థన చేసుకొని వాక్యం పెట్టుకున్నాము అందరం కళ్ళ మీకు ప్రార్థన తీస్తూ తీస్తూ ఉత్తరం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా కృపా అన్నిక రంగల దేవ ఈ ప్రభావ ఇచ్చిన సమయం నిబట్టి లిక్కడిని వేలాది వందనాలు స్తోత్రాలు చదువుతున్నాం ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తరిగి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బుద్ధని ఆకం చూసుకునే తర్వాత రాని వాళ్ళని వారి మొదటిని ఆకం వేసుకొని ప్రభావతాన్ని కేతిని అక్కడ ఆశీర్వదించిన ప్రభావం చిన్న చిన్నగా ప్రభాతాన్ని మీరు మాతో నడిపించండి మాట్లాడండి ప్రభావం మాకు మాత్మగల్లే జీవితాలను అనుగ్రహించండి ప్రభాతాన్ని మాత్మ మాకు ఆత్మ నడిపించి దాయి చేయండి ప్రభాతం జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభావం యొక్క జ్ఞానంతో నడిపించండి మీకు ఆత్మ నడిపిస్తే మరి ఇంటి యొక్క ప్రభాతం మాకు ఆత్మీయ మళ్ళీ పండితాన్ని ఆత్మీయంలో పండిత వాక్యం కాకుండా ఒకసారి మన గాయించి మనం ప్రార్థిస్తూ ఏ శిక్షిస్తున్నాము మమ్మ ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఆమె ఈరోజు వాక్యం నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఈజ్ రైట్ అంటే మనము ఏదైతే అనుకుంటున్నామో మనం అన్ని అన్ని కరెక్టే అనుకుంటాం మన ఆలోచనలు ఎట్లుంటాయంటే మనం ఏది ఆలోచన మనం కరెక్టే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలనుకుంటున్నాను ఆ జాబ్ నాకు కరెక్ట్ అయినా కాదా అన్నది ఇప్పుడు నేను నా సొంత జ్ఞానాన్ని బట్టి నేను అనుకుంటా నాకు ఇదే కరెక్ట్ జాబ్ మళ్ళీ ఒకవేళ దేవుడు చూపించిందైతే మనకి అది మనం ఏం చేసామంటే కష్టంగా ఉంది అనుకో దాన్ని బట్టి అనుకుంటాం మా పొద్దునే వదిలేదామని అనుకుంటాం కానీ మనం మనకి ఈజీగా ఉందే మనం ఎప్పుడైనా తీసుకుంటాం కానీ మనము ఏదైతే అనుకుంటామో అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట whatever we are feeling arantha manam anni katte anukuntamo kan deva vakyamana niyamacharisindante aani cheppina margamlo nadusthe ni manaki edina successful untadi plus we will get the blessings anamata mana suntajnanto tesinaapudu emaitundi ante manaki anni inka failures e untai maximum athe failures e untai to manamo devunna adigi manam edina cheyal anukunte cheyal anamata devudilu devu maatladante manamu no ankuney prathidi kuda edidi kuda correct కాదన్నమాట not everything you feel is right anni anni correct anukuntamu mana alochanalu etlu unta ante prathi daniki aa correct le incorrect tappu chesi kuda correct le annattu feeling maniki ista untadu amanta for example manam chaala saarlu kuda chustunte manamu manamu chalu ksheminche ksheminche vishayamlo kuda parvaley level vaadhu chemaapana gona pena inka ayipothundi ga manamu maatladesi atla ga kunna konikoini saarlu emi adhi manaku mari correct anipistadi ఇంకా ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకో అక్కడ మనకి ఏమవుతుందంటే దేవుడు చూస్తుందని తెలుసు కానీ ఏమవుతుంది ఇప్పుడు కొంచెం సేపటికి తెచ్చి తీసుకుంటే ఏమైతే కూడా చూడట్లే కదా అని చెప్పేసి మనము ఏదైనా తప్పు చేసాం అంటే మన దృష్టికి అది కరెక్టే మనం అలసిపోతాం కావడం శరీరకంగా మనం ఏం చేస్తామంటే శరీరకంగా అలసిపోయి శరీరకంగా ఆలోచన చేసి మనము చేస్తూ ఉంటాం తప్పులు కానీ అది అది ఏంది అక్కడ తప్పవుతుంది అందుకంటే మనం అనుకుందంత ఏది కరెక్ట్ కాదు దేవుడి మనతో అదే మాట్లాడుతున్నాడు బట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఇస్ రైట్ అనేది మనతో మాట్లాడుతున్నా అనమాట సో ఇక్కడ రోమియోల ప్రాసిన పత్రికలో ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం కనుక చూసుకుంటే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి నేను మనసు చదువుతున్నాను రోమియోల క్రాన పత్రిక అధ్యాయము ఆరో వచనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై విన్నవిలగా ఇక్కడ చూడండి ఆత్మానుసారమైన జీవమును సమాధానమునై విన్నవి అంటే ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అది అది అది మనకి ఒక జీవం లాగుంటారు అంటే ఆత్మానుసారం అంటే దేవుని ఆత్మల్ని ఉన్నప్పుడు మనం ఆత్మీయ ఆత్మీయంగా ఉండగలుగుతాం ఇక్కడ మనం దేవుడు అదే మాట్లాడుతుంది ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నవి అదే ఎయిటీవస్లో కూడా చూసుకుంటే కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషం పరచ నీడరు దేవుడు అదే మాట్లాడుతుంది ఆత్మీయమైన ఆత్మీయంగా ఉండడము శరీరకంగా ఉండడం ఇప్పుడు శరీరకంగా నువ్వు ఏది ఆలోచన చేసినా నీకు అది కరెక్ట్ గానే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకో స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకో ఏమవుతుంది వాళ్ళు ఆన్సర్ రాకపోతే పర్లేదు నే ఇతలను అడిగి రాద్దాము లేదంటే కొంచెం వాళ్ళ చూసి రాద్దాము అది మన కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు శరీరకంగా ఆలోచన చేస్తే మనకు అట్లనే కానీ ఆ దేవుని అసలు కరెక్ట్గా దేవుడు అసలు తప్ప చాలా తప్పు అనమాట దేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు అందుకే మనం ఏమనుకున్నామో అవన్నీ ఏది కూడా యాక్చువల్ గావి మనము దేవుని దేవుణ్ణి మనము ప్లీజ్ చేయలేము అనమాట దాని విషయంలో మనకంటే కరెక్ట్గానే అనిపిస్తాయి ఎందుకంటే శరీరకంగా ఆలోచన చేసినప్పుడు నువ్వు వాక్యం మనకు చెప్తున్నావు వాక్యం మనకి హెచ్చరిస్తూనే ఉంది కదా ఆత్మానుసరమైన మనస్సు జీవములు సమాధానమునై అప్పుడే మనకు సమాధానము జీవం కలిగి మనం ఉంటాం నువ్వు శరీరకంగా అంటే మనం శరీరకంగా ఉంటే ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనకి అది అది దేవుడు సంతోషపరిచలేమన్నమాట మనకు కరెక్ట్ గానే ఉంటుంది అది వాట్ ఎవర్ విల్ డూ ఇట్ విల్ ఫీల్ రైట్ ఓన్లీ బట్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇట్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్ అంటే వి కెనాట్ ప్లీజ్ గాడ్ విత్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అయితే మనం ఎప్పుడు మనం దేవుని ప్లీజ్ చేయగలుగుతాము నువ్వు ఎప్పుడైతే శరీరకంగా వదిలేసి ఆత్మానుసారంగా ఉండగలుగుతామో అప్పుడు ఇప్పుడు వాక్యం మనకే చూద్దాం కదా చూడండి ఆలోచన మనం చదువుకుంటా పోదాం మనము ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమున్నై ఉన్నాయి ఇలా అనగా మనసు దేవునికి విరోధమై ఉన్నాయి ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలి ఉంది మనకి ఆత్మ ఉంది మరి మళ్ళీ ఆత్మ నడుచుకోవాలా మనం శరీరకంగా నడుచుకోవాలన్నది మనం మాట్లాడుతున్నాం మనము శరీరకంగా కూడా కరెక్ట్ ఉండాలి ఆత్మీయంగా కరెక్ట్ ఉండాలి అనమాట నువ్వు ఎప్పుడు శరీరకం కరెక్ట్ కూడా నీ ఆత్మ కరెక్ట్ గా నువ్వు ఆత్మలు నడిపించబడినప్పుడే నువ్వు నీ శరీరకమైన శరీరకమైన ఆలోచనలు కలిగి ఉండవు అవాటిని చేయడానికి నువ్వు ఇష్టపడవు మనం ఎవరైనా సరే సో దేవుడిని మనతో మాట్లాడుతున్నాం మనము ఉంటున్నాం శరీరకంగా అన్ని చేసుకుంటా కానీ రియల్ గా నువ్వు శరీరకంగా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా నువ్వు ఒకళ్ళు నడుచుకుంటే కనుక మనము మనము ఏది కూడా అంటే దేవునికి ఇష్టంగా ఉంటాం అనమాట ఎప్పుడైతే ఆత్మీయంగా నడుచుకుంటామో అప్పుడు నువ్వు ఏది చేసినా కూడా దేవుడికి మాయమ కలుగుతాయి కానీ మనం శరీరకంగానే ఉంటూ అన్ని ఏ విధంగా చేసుకుంటూ దేవుణ్ణి మాయమ పరుస్తున్నాలే రాధనలు చేసుకుంటున్నా డైలీ నేను వాక్యం చదువుకుంటున్నా అంటే నువ్వు శరీరకంగా ఉండి శరీరకంగా ఆలోచన చేసుకుంటూ నువ్వు ఎట్లా దేవుణ్ణి మనం వివరమైనా కూడా దేవుని ఎట్లా ప్లీజ్ కలుగుతుంది ఆయన ఆయన ఎట్లా సంతోషపరచగలుగుతాం దేవుడు చెప్తున్నాడు వాక్యంలో అయినా కూడా చాలా మందికి మనకి ఏమవుతుందంటే ఆత్మీయవుడు ఏమైతే అంటే దీపబడకున్న వాళ్ళు ఏమైతే అంటే శరీరకంగా ఉండిపోతుంటాం మనం చాలా చాలా సార్లు కూడా దేవుడు నమ్ముకొని మనము వాక్యం చెప్తూ కూడా ఎన్నో సార్లు మనము శరీరకంగానే ఆలోచన చేస్తూ ఉంటాం మ్యాక్సిమము యాక్చువల్ గా రియల్ గా అసలు ఆత్మీయంగా ఉంటే కనుక మనము ఆ శరీరకమైన వాటి కోసం మనం చేయడానికి భయపడతాం లేదా కూడా దేవుడు అందు మనకు అప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇంకో ఇంకో వచ్చి చూసుకుంటే ఇక్కడ తొమ్మిదో వచ్చి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మానుస ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు మరి ఇప్పుడు మనం అందరం ప్రశ్నించుకుందాం మనలో ఇప్పుడు ఎంతమంది మళ్ళీ దేవుని మనలో ఉంది మరి ఎంతమంది మన నిజంగానే మనం ఆత్మగా నడుచుకుంటున్నాము ఎంతమంది శరీరకంగా నడుచుకుంటున్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నాను ఆ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కదా దేవుణాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆత్మ స్వభావంగానే ఆలోచన చేయాలి కదా మన ఆత్మ ఆత్మ విషయం వెళ్ళి మనము ఆలోచన చేయాల్సి వస్తుంది దేవుడు అంటున్నాడు మనము ఆత్మీయంలో ఆలోచన చేయమని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు రోజులు చెడ్డంగా ఉన్నాయి అంటే ఎవ్రీథింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు టైం దొరకట్లేదుగా దొరకట్లే దొరకదు అనుకుంటూ శరీరకంగా ఆలోచన చేస్తూ వెళ్ళిపోతున్నాము అసలు నేనైతే చూస్తున్నా నేను కూడా చాలా సార్లు ఏం చేశానంటే ఆత్మలో దిగు మాట్లాడుతున్నప్పటికీ శారీరకంగా ఏది చేయాలో అదే వర్క్ చేసుకుంటా స్కూల్కి వెళ్ళడము ఇది దేవుడు అలసిపోయేలా కదా వాడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటుంది అంటే దేవుడు మనతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అంటే వినే వాళ్ళకు కూడా మాట్లాడుతున్నారు మనం ఎంతో ఇప్పుడు దేవుని సేవకులమైనా సేవకులైనా కూడా మనం సువాత చెప్పినా ఇంకా మనం క్రైస్తవుల మన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు అందుకని ఇంకా ఇంకో విషయం చూసుకుంటే ఇంకా ఎంతో మసీ దేవుని ఆత్మ మీలో నివసించి ఎన్న మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గెలవారు కారు ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు ఇప్పుడు చూడండి ఏమంటూ మన ఆత్మ ఫస్ట్ మనము ఆత్మని పొందుకోవాలని మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ లేని వాళ్ళు ఎవరూ కాదని చెప్తున్నాడు దేవుని మాట్లాడుతున్నాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన కాదు క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై ముత్యం భృతమైనది ని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది నుండి ఎంత స్పష్టంగా దీవం మాట్లాడుతూ మనం వాళ్ళని మీరు నన్ను ప్రార్థిస్తున్నా ఏమో నా ఆత్మ మీలో లేకపోతే మీరు నా వార్ అనే కాదని అంటే ఆత్మ ఆత్మ విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆత్మతోనే నడిపింపబడాలి మన శరీరకంగా ఉండి ఆత్మతో నడిపింపబడాలంటే చాలా ఆయన మీద ధ్యాస బట్టి ప్లస్ ఆయన కలిగి ఉన్నప్పుడు దీవు మనతో మాట్లాడుతుండాలి ఆత్మ మనలో ఉంటుంది మనము ఆత్మీయంగా జీవించగలుగుతాం ఎన్నోసార్లు లైఫ్ లో ఎన్నో డెసిషన్స్ మనము శరీరకంగా తీసుకుంటాం చాలా మటుకు మనమైతే ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ గా ఏం చేస్తామంటే ఇది అంటే ఓపిక ఉండ ఓపికతోని ప్రాథం చేయకుండా అసలు దిగుడు ఛాన్సర్ ఛాన్సర్ వరకు మనం వెయిట్ చేయకుండా శరీరకంగా ఆలోచన చేసుకుంటాం ఏం చేస్తామంటే శరీర శరీరమైన ఆలోచన వల్ల ఇదే కరెక్ట్ లే అనుకొని మనము మూవ్ అవుతా ఉంటాం కానీ వెయిట్ చేయాలి కదా మనం చేసినప్పుడే నీకు దేవుడు నీకు కరెక్ట్ మాట్లాడింది నీకు అర్థమవుతుంది దేవుడు ఏం చెప్తున్నాడో మేము గ్రహించగలుగుతాం ఈ ఇది ఆత్మ విషయమైన కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రాబబ్స్ ఫోర్టీన్త్స్ ఫోర్టీన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ లో కూడా చూసుకుంటే ఒకసారి ప్రాబబ్స్ ఫోర్టీన్త్ చాప్టర్ ప్రాబబ్స్ ఫోర్టీన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా దేమనుకున్నాడు ఒక్కని ఎదుట సరి అయినదిగా మార్గము కలదు ఒకటే అయితే తుదకు అది మరణములకు త్రోవ తీయను చూసిన మన సొంత జ్ఞానం మన సొంత ఆలోచనలు ఏం చేస్తా మనకు కరెక్ట్గానే కనిపిస్తాయి అవి ఒక నేడుట సరి అదే అయితే అది ఏమవుతుంది లాస్ట్కి అది మనకి మరణములకి త్రోవ తీసామంట అంటే మన ఆలోచనలు ఎంత ఫ్రేస్ట్ గా ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనం మనకన్ని కరెక్ట్ గా కనిపించినా కూడా అవి అవి మనకి మరణములకి దారి అంటే నేను ఏమన్నా ఆత్మాచారమైన వాటి నుండి మనం ఎక్కువ దేవుడు మాట్లాడుతున్నాంటే ఇక్కడ మనం ఇంతమంది మనము మాక్సిమమ్ మనము తెలియకుండా చాలా సార్లు మనము చేయలేకం కూడా మనం డెసిషన్ తీసుకొని పోయి ఉంటాం తర్వాత బాధలు వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ అన్వైస్ ఇస్తున్నప్పుడు అప్పుడు అర్థమైతే కరెక్ట్ చేయలేదు నేను నేను అప్పటి వెయిట్ చేయాల్సింది అసలు దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సింది పేషెన్స్ కూడా ఉండాల్సిందని చెప్పి అప్పుడు ఆలోచన చేస్తాం మనకు మాక్సిమం నేను కూడా నా లైఫ్ లో చాలా సార్లు నేను నేను అట్లనే చేసిన కొన్ని కొన్ని స్కూల్లో నేను చాలా సార్లు అనుకుంటాను అంటే నేను చేసినప్పుడు కూడా నార్మల్లీ ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు సో అది దేవుడు మాట్లాడుతున్నారు ఆత్మానుసారం ఉంటే ఆయన ఇచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ మనం అన్ని అప్పుడే కరెక్ట్గా దాన్ని మన డిషన్ లో ఎందుకు దేవుడు దేవుడికి తెలిసే ఏటం ఆన్సర్ ఇవ్వాలో మనం ఏం చెప్పాలి మనకి ఇంకొకసారి ఒక్కొక్కసారి దేవుడు మనతో కూడా మనం ఏం చేస్తాం చేరకంగా ఆలోచన చేస్తూ అదే కరెక్ట్ వెళ్ళిపోతాం కానీ ఆయన చెప్పేది దేవుడు చెప్పే మాటని మనం దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నా అది గ్రహించము ప్లస్ ఇంకా వాక్యం ద్వారా మాట్లాడుతున్నా అది గ్రహించము ఎన్నోసార్లు వాక్యం వింటూనే ఉంటుంది వాక్యాలు మనం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మళ్ళా ఒక టైం దూట్నం వింటూనే ఉంటాం కూడా అర్ధ వాక్యమా వింటున్నా కూడా దేవుని స్వరం మాత్రం మన సొంత డిస్టెన్స్ మనం తీసుకొని పోస్తూ ఉంటాం అంటే ఆత్మానుసారంగా మనం లేకపోతే ఇట్లనే జరుగుతాయి మనం దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాం మనతో ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫోర్టీన్త్ ట్వెల్త్ వయసులో చూడండి ఒకసారి మళ్ళీ ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు తీయను మానం అందుకే చెప్తున్న దేవుడు మనతో మాట్లాడుతుంది దేవుడు అదే అంటున్నాం మనము మన ఏదైతే అనుకున్నాం అన్ని కరెక్ట్గా అనుకునే అన్ని అసలు ఏం కరెక్ట్ కాదు అందుకే నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఇస్ రైట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మన క్వశ్చన్ అది దేవుడు మనకి అంటున్నాడు అదేవిధంగా మనం ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ పీటర్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ బస్ లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఆత్మానుసారం ఎట్లా ఉండాలి మరి ఇక్కడ ఫస్ట్ పీటర్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ బస్ లో కూడా ఒకసారి చదవండి బ్రదర్ ఎంత ఫస్ట్ పీటర్ ఫస్ట్ పీటర్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ బస్ బ్రదర్ ఓకే నిపురమైన బుద్ధి గల వారై మేల్కోగా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలే సో అది నేను మాట్లాడుతున్నాను మనం ఎట్లున్నా నిభ్రమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండడానికి చెప్తున్నాడు ఎప్పుంత మనం ఆత్మంగా ఉన్నప్పుడే ఉండగలుగుతాము మనతో జాగ్రత్త ఉండమని చెప్తున్నా అందుకే ఈ విరోధిన అపవాది గర్జించి సింహము ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు మరి చూడండి మన సొంత జ్ఞానం కలిగి మనం ఉంటే ఇట్లనే ఇవుడు ఆత్మ మనం కలిగి ఉండకుంటే మనకు నిజంగానే మన బుద్ధి లేకుండా తిరిగినట్లే ఉంటుంది అది దీవుడు అందుకే హెచ్చరిస్తూ మనం దుబ్బురమైన బుద్ధి కల వారవి మనం వెళ్ళకువగా ఉండమని ఇది మాతో మాట్లాడుతూ ఉన్నామట మనము ఆ దేవుని ఎందుకు మనము దేవుణ్ణి మనం ఆత్మ కలిగి ఉండాలంటే లైఫ్ లో మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఏంటంటే కరెక్ట్ గా దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి కూడా మనము ఆ దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే మనం ఎట్లుండాలి దేవుని దేవుడి ఇచ్చినా మనం పొందుకోవాలంటే కూడా ఆత్మానుసారంగానే ఉండాలన్నమాట ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం చాలా సార్లు పడిపోతూనే ఉంటాము నేను నేను కూడా చాలా నేను ఎందుకంటే డైలీ రొటీన్ వర్క్ లో ఏం చేస్తూ ఉంటానంటే ఆలోచన మళ్ళీ ఏమేం చేస్తున్నామంటే రొటీన్ గా స్కూల్ లో అయినా కూడా ఆత్మానుసారంగా ఉంటే మాత్రం దేవుడు మనకి ప్రతిసారి ప్రతి గుడ్డని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు మనకి సో మనము అన్ని కరెక్ట్ గానే అనిపిస్తే అప్పుడు మనకి వైట్లో ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా కరెక్ట్ గానే అనిపిస్తే మన సొంత జ్ఞానాన్ని బట్టి పేషెంట్స్ గా ఉండలేము అప్పుడు మనం మనము ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నమాట టెన్త్ వర్షం చూసుకుంటే క్రీస్తు మీలో ఉన్నాయడలా మీ శరీరము పాప విషయమే మృత్యమైనది చూసిన మనము మన శరీరం ఎటువంటి అమృతమైనది ఎన్నోసార్లు వాక్యం వింటనే ఉంటాం మనం ఇది మరి శరీరం శరీరకంగా మనం చేయాలి వద్దాం శరీరకంగా మనము ఉన్నప్పుడు ఏమవుతుంది నువ్వు నీలో జీవం ఉండదు ఫస్ట్నే ఇప్పుడు దేవుడికి మాట్లాడుతుంది మనకు నువ్వు ఆత్మానుసరిగా ఉన్నప్పుడు ఈ మనసు జీవను సమాధానంనే ఉంటాయి లేదంటే మనకి అసలు మనం జీవంగా ఉండకుండా మనం ఎట్లుంటామంటే చచ్చిన వారితోనే ఉంటాం అదే అదే చూసుకుంటే ప్రావబ్స్ ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా దీవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు కదా ప్రావబ్స్ లో చూసుకుంటే అవుతుంది ఒకసారి ప్రాబబ్జు ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ థర్డ్ శిక్ష లేకయే అటివాడు నాశనమగను అతి మూర్ఖుడై వాడు త్రువ తప్పి పోవును ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ఉండకుండా శరీరకంగా ఉంటావో నువ్వు కనుక అంటే మనం అందరము మంచిగా దేవుడు చెప్పిన వాకి ఉండకుండా అంటే ఆయన ఆత్మానుసారంగా ఉండకపోతే ఏమవుతుందంటే మనం శిక్ష లే శిక్ష వాడు నాశనం అవను అతి వాడు త్రువ తప్పి పోవును ఎప్పుడు శరీరకంగా ఉన్నప్పుడు మనం సో దేవుడు మళ్ళీ మనతో మా రోమన్స్ ఎయిత్ చాప్టర్ సిక్స్త్ వర్స్ మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మాటతో మాట్లాడుతున్నాడు అందుకే ఆత్మానుసరమైన మనసు జీవం కలిగే ఉంటాయన్నమాట జీవం కలిగే ఉండాలి మనం ఇంకా ఇంత వాక్యం చదువుకొని సేవ విధాలు వాక్యం చెప్పుకుంటూ కూడా మనము ఈ మనం ఏం చేసామంటే స్వే రకంగానే ఇంకా ఉంటా ఉంటాం చాలా అందుకే దేవుడు మనకి మా ఈరోజు మనతో ఇంకా మనకి ఆత్మానుసరంగా ఉంటే మనకి ఇంకా ఏంటిది దేవుడు దేవుడు ప్లీజ్ చేయాలంటే ఆత్మానుసరంగా ఉండాలి ఇంకా ఒక వేళ నువ్వు కనుక మనం ఉవరమైనా సరే ఆత్మానుసరగా లేకుంటే ఏమవుతుందంటే మనం మనను మన మనల్ని వేరే వాళ్ళు అప్పుడు మన ఆత్మ మనలో ఉండదు ఇంకోటింద్ర శరీరకం ఉన్నప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని మనల్ని వాడుకుంటూనే ఉంటారనమాట మ్యానిపులేటర్ అనమాట వాళ్ళు మన అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలతో నడిపిస్తారు ఈ వాక్య మధ్యతో మనకి మాట్లాడుతూ ఉండడం సో ఆత్మానుసరంగా ఉన్న ఎంత ఎంత ఇంపార్టెంట్ అండి దేవుడు మాట్లాడుతున్నాం మనకి మనకు మనమే అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉంటున్నాం ఆత్మానుసారగా ఉండకుండా మనకు మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉన్నాం నేను ఆల్రెడీ చెప్తున్నాను ఆత్మానుసారగా ఉంటే కనుక దేవుడు మనతో వరకు మళ్ళీ ఆన్సర్ ఇచ్చే వరకు మనం ఒప్పుకోతే ఉండాలి కానీ సొంత జ్ఞానం బట్టి పోతే మనము దేవుని ప్లీజ్ చేయలేము అండ్ ఇంకా మనం ఏంటంటే మనల్ని మనల్ మనల్ని ఎవరు వెళ్తున్నప్పుడు వేరే మనుషులు వేరే వాళ్ళు అంత మన సొంత జ్ఞానం ఇంకా లోకస్తులందరూ మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాం అనమాట ఇంకొకటి లైఫ్ లో మనం సక్సెస్ సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అవ్వాలంటే కూడా మనకి ఆత్మానుసారమే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సక్సెస్ అవ్వాలంటే కూడా లైఫ్ లో మనము దేవు దేవు ఆత్మ ఉంటేనే మనము లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతాం అంటే నేను ఏమో దేవుడు ఏమాట్లాడుతున్నాడు దేవుడు ఆత్మ లేకుండా నీకు ఏది వచ్చినా కూడా ఏది చేసినా కూడా అది సొంత జ్ఞానంతు ఏది చేసినా కూడా అది లాభం ఏమీ లేదు దేవుడు మనసు అది మాట్లాడుతున్నాడు ఇటు పదకొండు వజాలో చూసుకుంటే కనుక ఇక్కడ రోమన్ సైత్ చాప్టర్ ప్లస్ ఇంకా టెన్త్ ప్లస్ లెవెన్త్ ప్లస్ ఇటువంటి క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము పాప విషయమై అమృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది చూసిన మన ఆత్మ ఎప్పుడు జీవం కలిగి మనకి ఇంపార్టెంట్ మృతులలో నుండి ఏసును లేపిన ఆత్మ మీలో వసించిన ఎడలా నుండి క్రీస్తు ఏసును లేపిన చావు చావులకు చావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను ఎంత గొప్ప వాక్యం మాట్లాడుతున్న మనకి ఎంత సమాధానాన్ని ఇస్తుంది దేవుడు దేవుడు దేవం వల్లతో మన ఆయన ఆత్మ వల్ల ఉంటేనే మనము జీవం కలిగి ఉంటుంది ఆయన అంటే మృతులలో తెలియపు మన శరీరకంగా ఉంటే మనము చిన్న వాళ్ళతో సమానం ఉంటాం అదే ఏసీ ఆత్మల్లో ఉంటే మనము మృతిని కూడా జయించు దేవు దివ మృత్యుని జయించి మృతుల నుండి లేపిన వాడు చావుల్లోనున్న మీ శరీరములను కూడా మనని అంటే మన శరీరంలో కూడా కాబట్టి సహోదరుల శరీరా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణము రుణస్థులము కాము మనము నిజంగా చెప్పాలంటే శరీరమునకు రుణస్థులం ఏం కాము అక్కడ మనం అందుకని చూడే మాట్లాడుతున్నాడు ప్రవర్తించుటకు అసలు శరీరాసనంగా ఎక్కడ చేయాలంటే ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ చేయగలుగుతాం ఎక్కడ అంటే నార్మల్ క్రియలు ప్రార్థనంటే ఇప్పుడు మనం మోకాలు అట్లా చేసుకోవాలి కానీ మోకాలు వంగడం కాళ్ళు మూసుకొని మనం ప్రార్థించడం అట్లా ఉంటది క్రియలు ఇంకా మనం చేస్తూ ఉంటాం ఆ ఉండాలి కానీ ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ఏమే ఏమవుతుంది అంటే కరెక్ట్ వేయాలని అనిపిస్తూ ఉంటారు మనం లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఎవ్రీథింగ్ చాలా నేను కూడా అనుకుంటూ ఉంటానమాట దేవునాథుని ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు నేను కూడా చాలాసార్లు గ్రహించిన ఈ మధ్య వాక్యం విన్న తర్వాత వాక్యం వింటూ వింటూనే నాకు వచ్చింది సో ఈ వాక్యం కూడా చెప్పాలని నేను ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను ఆల్రెడీ ఈ వాక్యం లిస్ట్ పెట్టినప్పుడే అనుకుంటూనే ఉన్నాను ప్రభు మరి ఏం మాట్లా ప్రభావ మరి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మీరు జ్ఞానం నుంచి ఇవ్వండి అని మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను నేను జాన్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్సే తీసుకున్నాను అందులో అంటూ టెన్ వర్సెస్ ఏ ఉంది అది చూద్దాం అని అనుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం మళ్ళీ ప్రార్థన ఉన్నాను చేస్తా ఉంటే మళ్ళీ నాకు ఈ వాక్యం దేవుడు రోమన్స్ చాప్టర్ ఎయిత్ లో నాకు మాట్లాడం దేవుడు సో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎన్నోసార్లు విని ఉంటారు వాక్యాన్ని ఇది కూడా కానీ మళ్ళీ ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతుంది మనం మనం ఆత్మీయంగానే ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ పావుల్ భక్టో ద్వారా మనతో మళ్ళీ ఇంకో లెవెన్త్ ట్వెల్త్ చూసుకుంటే కాబట్టి సోదరులార శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్తులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావలసిన వారి ఎందురు కానీ చూడండి మన శరీరకంగా ఉంటే కంపల్సరీ చావాల్సిందేగా అంటే శరీరకంగా నువ్వు ప్లస్ ఇంకా నువ్వు నరకాల్లో పోతే రెండు మరణం కూడా అదే కదా అది దేవుడు తప్పు అదే మాట్లాడుతున్నా కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా చూడండి మనము ఆత్మానుసానంగా ఉంటే మొత్తం శరీర క్రియలు చంపు చంపుకొని ఉంటే అది ఇంకా మంచిది కానీ చాలా మంది మనం ఏం చేస్తాము శరీరకమైన క్రియలను అలవాటు చెప్పులు అవి వదులుకోకుండా ఆత్మను చంపుకుంటాం కానీ శరీరకంగా ఉన్న ఇప్పుడు ఒక టీవీ చూడాలనుకుంటే ఒక గంట టీవీ రెండు గంటలు మూడు గంటలు గేమ్స్ ఆడాలనుకుంటే ఫోన్ లా గేమ్స్ ఏ గేమ్స్ అంటే మనము గురమైన చాలా మంది మనుషులు శరీరకంగా మనం అట్లాగే చేస్తూ ఉంటాం అనమాట అందుకే దేవుడు మాట్లాడుతున్నాను మనము శరీరకంగా ఉండే అన్ని దేవునికి సమర్పించుకోవాల అంటే అన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అన్ని దేవుని సమర్పించుకున్నాక మళ్ళీ దేవుడు దేవుని మీద వారం వేసినాక మనము మళ్ళీ దాన్ని గుర్తించుకొని మళ్ళీ అవి చేసి ఇతలకి చెప్పి ఇవన్నీ వేస్ట్గా అట్లా చేయలేము అనమాట ధర్మం దేవుడు మాట్లాడుతున్నారు సో అప్పుడు ఏమైతే శరీరమైన క్రియలను చంపుకోవడానికి చాలా కష్టపడతారు చాలా మంది చాలా చాలా కష్టపడతారు ఇక్కడ ఉంటే అది మన ఆత్మ చేత శరీర క్రియలను చంపిన అప్పుడు మనకి ఏమవుతుంది మనం జీవించస్తాం అనమాట అప్పుడే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు ఇప్పుడు నువ్వు ఆత్మ దేవుని కుమారుడువా లేకపోతే దేవుని కుమార్తె ఇట్లా తెలుసుకుంటామని నువ్వు ఓకే నువ్వు బ్యాప్టెన్ తీసుకున్నందుకొకటిగా అందరం మనం అందరం బిలీవ్ చేస్తాం కానీ అక్కడ ఏమవుతుంది ఆయన చెప్పి నడుచుకోవడం మాత్రం చాలా తక్కువ మంది మనం బిలీవ్ చేస్తాం అందరం దేవుని నమ్ముకుంటాం అలా బాపి తీసుకుంటాము వాక్యం అవుతాం అన్ని ఇస్తాం డిలీవర్స్ ఆన్ మెనీంగ్ వాట్ ఎవర్ గా అదొకటి ఫస్ట్ అది ఇంపార్టెంట్ మనకి లైఫ్ లో అది అది అది చేయం కానీ దేవుని నమ్ముకున్నాం మనం చేస్తున్నాం ఇట్లా ఆత్మీయంగా ఉండకుండా అసలు పరిశుద్ధాత్మ ఫస్ట్ మనం వండుకోకుండానే వాక్య అంటే బ్యాప్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత తీసుకున్న రోజు దేవుడిని ఇలా ఉంటాడు దేవుడు మాట్లాడుతుంటాడు మనతోనే కానీ మనం ఏం చేస్తాం అన్నీ తిరస్కరిస్తా ఉంటాం శరీరకమైన ఇంకా పెట్టుకుంటూనే ఉంటాం అంటే ఇక్కడ ఆత్మ మారాల శరీరం మారలా అని కూడా తెలుసు తెలుసుకోవట్లేదు ఎవరు అంటే మాక్సిమము చాలా మంది మనుషులు మనము ఎట్లు ఉన్నాం అంటే సరేలే నమ్ముకుంటే రాలి వాయు వారిలోకానికి అని అనుకుంటున్నాను అందరు కానీ మరి నమ్ముకుంటాం మేము నమ్ముకుని దేవుడు దేవుడు మన కొంత రక్తం చెందించండి అది ఎంత అసలు మళ్ళీ ఎంత ప్రేమించి రక్తం కాదు అది ఫస్ట్ తెలుసుకొని అంత ఉండి మళ్ళీ మనం ఏం ఆత్మీయంగా ఉండనే ఉండము చాలా మట్ చాలా మటుకు దేవుడు మనకి అదే మాట్లాడుతున్న ఈ రోజు మనకి హెచ్చరిస్తా ఉన్నా అనమాట మనము శరీరకంగా ఉన్న ఏలను చంపు చంపుకోవాలని చెప్పి అంటే చంపిన వల్ల నువ్వు ఎట్లా ఉంటావు నువ్వు దేవుణ్ణి ఆత్మించేదేమని నడిపింపబడితే నువ్వు ఎట్లా ఉంటావు అంటే జీవం కలిగి ఉంటావు అనమాట చూడండి ఫిఫ్టీన్త్ వర్స్ ఏల అనగా మరలా ఆ మీరు దాసేపు ఆత్మను పొందలేరు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి ఇప్పుడు చూడండి దేవుడు మాట్లాడుతూ మనము పిరికి ఆత్మల్లు లేదు మనము పిరికిగా ఉండి మళ్ళా శరీరకంగా చేసుకో చేస్తుంటారు కొంతమంది మళ్ళీ ధైర్యం ఉంటుంది దేవుడు ఆత్మ వల్ల ధైర్యం కలిగి ఉంటాడు ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉంటాం సో అప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేసే క్రియా కరెక్టా కాదా అనేది అప్పుడు తెలుస్తుంది అంతేగాని శరీరకంగా ఉంటే మాత్రం విఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్స్ అండి ఇది మాత్రం ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ఏది ఏది ఆలోచన చేసినా రెండు సార్లు ప్రార్థన మనం ప్రార్థనలో పెట్టి మూడు రోజులు పెట్టి పెట్టి అప్పుడు దేవుడు వచ్చి ఆన్సర్ ని బట్టి మనం ప్రొచ్చు అవ్వాలి చేస్తే మాత్రం అందుకే మనకి ఎన్నోసార్లు వాక్యాల ద్వారా మనం విన్నాం ఎందు చేయకుండా కూడా ఎన్నోసార్లు చెప్పి సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పి మన వాక్యలు వింటనే ఉంటాం మనం ముందు చేయడానికి చేయడానికి ముందే అది ఎన్నో డేస్ నుంచి ముందే వాటి కోసం ప్రార్థనలో పెట్టాలి అండ్ ఎప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లం అప్పుడే ప్రార్థన చేసుకొని అప్పుడే ఇంకా ఆన్సర్ అట్లే ఆన్సర్ అట్లే అనుకుంటా అది మనం తప్పు చేసుకుంటున్నాం సో దేవుడు మన మన హెచ్చరిస్తున్నాం దేవుడు చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతుంది దేవుడు చూస్తుందో ఆత్మ కలిగిన వారిని మనసు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలం ఆత్మ తానే మన మన ఆత్మతో కూడా సాక్షిమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందు పొందుటప్పుడు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో క్రీస్తుతో ఓడి వారసులము చూడండి ఇప్పుడు చాలా మంది కసలపడడానికి క్షమలబడడానికి చాలా మంది ఇది ఉంటే మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మళ్ళీ ఎట్లా ఉంటుందో అని భయపడి కూడా చాలా మంది చాలా మంది నేను చూసినాను కొంతమంది శుభార్త ఇప్పుడు వాకింగ్ అయితే అంతా విస్తారంగా ట్వంటీ అవర్స్ అంటే కంటిన్యూగా మన బ్రదర్ చెప్పేలాగా అట్లా వాక్యం ఇంట్లో నేను చెప్పాను కానీ ఎప్పుడన్నా నార్మల్ పంచుకుందాం అని అనుకుంటే వాళ్ళు ముందు ముందే చెప్పేస్తారు ఏస్తూ ఉన్నాం అనుకుంటే ఇట్లయితుంది ఇన్ని కష్టాలు అందుకే అనుకోండి వాళ్ళు మస్తు భయపడుతుంటారు నేను నేను చూసినాను ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం వాళ్ళైతే ఇది ప్రాబ్లం అనమాట ఆత్మానుసరిగా వాళ్ళు ఉండలేరు అనమాట క్షరకమైన పిల్లలను అట్లా ఉందన్నమాట వాళ్ళ సో మనం చూసినాం అంత వాక్యం కూడా వాళ్ళు ఆచారాలు కూడా వదులుకోలేరు అంట అందుకోసం అనేసి ఏ స్ప్రభుని నమ్ముకోరంట వాళ్ళు నేను చెప్పిన కొంతమంది దాంట్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేర్లు ఇక్కడ మంచిది మా అంటే స్కూల్ దగ్గర సో నేను అందుకే నేను అంటాను చూడండి నిజంగా చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఇచ్చిండు కానీ తిరస్కరిస్తా ఉంటారు చాలా మంది ఇప్పుడు మనమైనా కూడా చాలా మంది ఇంత వాక్యం చెప్పినా కూడా మనము కొన్ని విషయాలలో కూడా పాడిపోతూనే ఉంటాము అందుకే ఇది కూడా మనతో మనం ఉండాలని చెప్పేసి అది లేకపోతే అసలు దేవుడు నేను మనం దేవుడు బిడ్డలమే కాదండి దేవుడు ఉచ్చరిస్తున్నాను మాట్లాడుతూనే ఉన్నాను మనతో అందులో మన ఇడలా ప్రత్యక్షము ప్రత్యక్షము కాబో మయమటి కాలము శ్రమలు ఆ కావని ఎంచుచున్నాము ఇప్పుడైతే మన కష్టాలు వస్తే ఆత్మీయంగా ఉన్నప్పుడు వస్తే కష్టాలు మన దేవుడు తప్పకుండా దేవుడు మనకి చెప్తున్నాడు కదా ఆయన ఎంతో శ్రమలు పొంది మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖపడాలా మరి మనము మాక్సిమం అయితే మన శరీరకంగా ఉంటే మాత్రం దుఃఖపడతాం నిజంగా చెప్తున్నా శరీరకంగా ఉన్నాం అనుకో అబ్బాయి ఈ ప్రాబ్లం వచ్చింది ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎంత ప్రాణం చేస్తున్నా కూడా అట్లనే వస్తున్నాయి ఎందుకు ఇట్లా అయింది అట్లయిందని అనుకుంటూనే ఉంటారు చాలా మంది ఇంకా దేవునే కూర్చున్నాయి దేవుడు దేవుడు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరి దేవుని అడగాల దేవునికి కంపల్సరీ కానీ సన్గుతూనే ఉంటాం కొంతమంది సన్గుతనే ఉంటారు మళ్ళీ చేసింది అది మరి నీకు దేవుడు ఆశీర్వాద ఆశీర్వాదం ఇవ్వడానికే ఇచ్చిందని చెప్పి గ్రహించాం నిజంగానే నీలో దేవునాత్మ ఉంటే మనలో ఉంటే కనుక మనమైతేఫైడ్ విత్ వాట్ ఎవర్ దాబ్లమ్స్ఫైడ్ విత్ ఆల్ వాట్ ఎందుకంటే మరి ఆయన అంత శ్రవంది దేవుడు మరి అందులో ఇంత చిన్న ఆవరింత కూడా మన ప్రాబ్లం మనం పొందకపోతే మరి మనము ఆయనతో ఎట్లా పాలు అంటే ఎట్లా మనం శ్రమలో పాల్గొందా మరం అవుతాం వాళ్ళ దేవుని అందుకే దేవుడు మనము దానికి సంతోషించాలి అందుకని దేవుడు హెచ్చరిస్తున్నారు అందుకే ఫస్ట్ అయితే చెప్తున్న ఆత్మీయంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాం సో నే నేనైతే గ్రహించిన దాంట్లో నేను నేను ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో బట్టి నేను చెప్తున్నాను సో మనం మనం ఏం చేసామంటే దేవుడు అందుకంటున్నా ఒకవేళ మనం సొంత జ్ఞానం యూజ్ చేస్తే ఏమవుతుంది ప్రోప్స్ ఫోర్టీన్ చాప్టర్ ఇప్పుడు చూసినాం కదా ఫోర్టీన్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ లో ఒకవేళ మనము మన సొంత జ్ఞానంలో పోతే అది అది ఎక్కడ ఎక్కడ మార్గం వినిపిస్తుంది ఉంటే మార్గం వినిపిస్తుంది మనము ఏదైనా తీసుకున్న రిస్ట్రో ఎట్లా తీసుకుంటే ఆత్మానుసారంగానే చూడండి మళ్ళీ ఒకసారి ఈ రోమాన్స్ ఎయిత్ చాప్టర్ సిక్స్త్ వర్స్ లో కూడా మళ్ళీ చూద్దాము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇది మనం ఎప్పుడు సమాధానంగా లేము అనుకుంటే చర్రకంగా ఉంటే నువ్వు సమాధానంగానే ఉండవు అందుకే ఆత్మానుసారంగా ఉంటే మన మనస్సు జీవం సమాధానమై ఉంటది సమాధానం కలిగి దేవుని ఆరాధిస్తా ఉంటాము మనం అప్పుడు మనం చేసిన క్రియలు కరెక్టా కాదు మనం తెలుసుకుంటాం But it is very important to uh, manage our emotions and control our emotions. You can't control your emotions. You can't control your emotions. That's what you have to do with your mind. You have to do it with your mind. I feel like I have a lot of times. I feel like I have a normal ga school. I have a normal school. I have a normal school, and I have a normal school. ఈజీని అనుకుంటుంది కానీ అది చాలా చాలా ప్రాబ్లం గానే ఉంటుంది ఎట్లా అంటే శరీరకంగా ఆలోచన చేస్తే మనకి ఎట్లా ప్రాబ్లం ఉంటుంది అక్కడ కూడా టీచింగ్ చేసినట్టు నేనైతే మాక్సిమం నాతో ఏం మాట్లాడింది చెప్తా ఉంటాను సో నేను నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను అది నాకు నాకు రాట్లేదు బట్ మెనీ టైమ్స్ శరీరకంగా ఉన్నప్పుడు అసలు మన శాంతి ఉండదు మనకి అంటే ఆలోచనలు కరెక్ట్ రాంగ్ అనేది నేను జాబ్ విషయంలో కూడా ఈ ఇయర్ నేను అనుకున్నాను ఈ స్కూల్ వదిలేలా నేను ఇక్కడ వదిలేసాలి నాకు శాలరీ తక్కువ ఉంది అట్లా అనుకొని నేను ఈ శరీరకమైన ఆలోచనలే అనమాట ఎందుకంటే అక్కడ మనీ మనీ అని మనీ అంటే శాలరీ కోసం అని చూస్తున్నాం కానీ రియల్ గా నేను ఆలోచన చేయలేదు శరీరకంగా ఆలోచన చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లే ఇక్కడ అట్లా అనుకొని ఆత్మ నాకు ఆత్మ మాట్లాడుతుంది ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాత్రం నాకు ఇదేసుకునిపించు అంటే ఉన్న శాలరీ రావడం ఎక్కువ అని కాదు కానీ అందులో దేవుడికి ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు దాని దేవుడు ఏ విధంగా ఆస్వాదిస్తున్నాను అన్నది లేక అనమాట అంటే ఇప్పుడు చాలా మందికి చెప్పినాను ఎన్నోసార్లు నేను ఫీల్ అయినా కాబట్టి చెప్తున్నాను ఆత్మంగా ఉంటే దేవుడు మనం తప్పకుండా హెచ్చరిస్తా ఉంటాడు కరెక్ట్ చేస్తా ఉంటాడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం సో నేను ఆ విషయం అనుకున్నప్పుడు వన్ మంత్ ఇంకా నేను స్కూల్ వద్దని ఇంకా ఉన్నాను రిజైన్ చేసి ఉన్నా నేను అయితే తర్వాత మళ్ళీ దేవుడు మా ప్రేరిస్తా ఉన్నా ప్రభావం అని నీ స్కూల్ వాళ్ళు ఇక్కడ ఆగని చెప్పాను మాగ చెప్పాను ప్రభా ఈ స్కూల్ ఏమో నాకు ఇంత తక్కువ సాలరీ ఇస్తుంది అని అనుకున్నాను కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నీల ద్వారా మాట్లాడుతాడు కాస్టర్ ద్వారా మా మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఎన్నోసారి మాట్లాడినప్పుడు నేను వాక్యం ద్వారానే మళ్ళీ తెలుసుకున్నాను వా దేవుడు మాట్లాడి నాతో ఏంటంటే ఉన్న వర్క్లోనే మనం చెప్తే వాడు అంటే అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నా మనసులో మాట్లాడి అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాను ఆశీర్వదించినప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళి ఒక నిజంగానే వెళ్ళి దేవుడు నాకు అక్కడనే చేయొద్దో అనుకుంటున్నాను అక్కడికి ఎప్పుడో ఇస్తున్నాకు అని దేవుడు మళ్ళీ మాట్లాడి నాతో సో ఎందుకోసం అంటే అక్కడ కూడా మన దేవుని కోసం నిలబడాలనే ఉద్దేశం దేవుడు పెట్టిండు మరి మనకి బాధ్యత ఇచ్చిండు దేవుడు డ్యూటీ లాయకుడు సేవ ఇచ్చిండు సేవ అంటే అక్కడ కూడా చేయడానికి ఇంకా ఎక్కడన్నా మార్చాలనే ఉద్దేశంలో పెట్టింది దేవుడు సో ఇది నేను ఆత్మంగా ఆలోచన చేసినప్పుడు ఒక నిజంగానే శ్రీరకంగా ఆలోచన చేసి ఆ కష్టాలన్నీ చూసి అవి చూసి టెన్షన్లు చూసి నిజంగా వెళ్ళిపోవాలి అసలు అట్లా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి మనకి ప్రతి ప్రతి ఒక్కరికి మనం చేసే దగ్గర సిచ్యువేషన్ ఉంటే మనము మనకి పేషెన్స్ ఉండదు కాపుడు ఆత్మీయం ఉండకపోతే సో ఇదంతా దేవుడు మనకి ఆ పేషెన్స్ అంత ఎట్లా ఉన్నప్పుడే దేవుడు మనకి ఇస్తారు మనము గ్రహించగలుగుతాం రైట్ రాంగ్ అన్నది లేదంటే ఇప్పుడు నేను వదిలేసి ఉంటే నాకు కరెక్ట్ గా నేను వదలడం నా జాబ్ అక్కడ నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది అక్కడ బట్ దేవుని ఋషిగా దేవుడి నాతో మాట్లాడిన విషయంలో చూస్తే అది దేవునికి తెలుస్తున్నాం ఏ మార్గంలో పెట్టాలి ఇక్కడ పెట్టాలన్నది అందుకోసం మేము మళ్ళీ స్టాప్ అయిపోయి మళ్ళీ అదే స్ కూడా కంటిన్యూ అయిపోయా సో ఈ చూడండి మళ్ళీ మనం ఈ ఇక్కడ చూసుకుంటే కనుక ఎయిత్ సిక్స్త్ సిక్స్త్ వర్సెస్ నుంచి మళ్ళీ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధ విరోధములై ఉన్నది కదా మనము దేవు దేవుని ఉంటే ఆ దేవునికి విరోధం దేవుడు ఇన్వాసాలు చరిస్తా దేవుని మనతో మాట్లాడుతున్నాం పరి విరోధమైన తెలిసి కూడా ఆ కానీ ఇష్టపడతా ఉంటాం సరే విషయాల కోసమే ఎక్కువ ఇష్టపడతా చేస్తూ ఉంటాం అంటే నీకు కరెక్ట్గానే అనిపిస్తుంది నీ శరీరం నీ శరీర ఇవ్వు అనుకుంటున్నాడు అట్లనే అనుకుంటాం మనం చాలా మటుకు చాలా సరే గ్రహించుకోమంటున్నాం అంటాం ఆత్మ మనము ఆత్మీయంగా ఉండాలని శరీరకంగా ఆత్మీయంగా ఉండమని జాబితా పడమని హెచ్చరిస్తా ఉన్నాడు ఇప్పుడే వాక్యం చేసినా మళ్ళీ మేము సైతాన్ని గర్జించా ఉంటది ఇవన్నీ మేము ఉండడం అని అంటే నువ్వు ఏదక్కగా ఉంటే నేను నిట్లే బాగా కొట్టేవి నువ్వు సక్సెస్ఫుల్ గా కూడా ఉండలేవన్నమాట నీకు మనశ్శాంతి కూడా ఉండదు అనమాట అంటే దేవుడు అది ఆల్రెడీ చెప్పింది నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు మనం ఒక క్రైస్త దేవుడిని నమ్ముకొని బ్యాక్టర్ తీసుకొని సేవ చేసినామంటే మనం ఆత్మీయంగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మనము చూసుకుంటూ ఉండాలి మనం ఏ విధంగా ఉంటాం అందుకే దేవుడు అదే ఉంటుందన్నమాట మనము ఏది అనుకుంటాం అన్ని మనకు కరెక్ట్గా అనిపిస్తాయి ఎప్పుడప్పుడు ఆవర్స్ చూస్తాం కదా మనం ఏదైతే మనం అనుకుంటే మరి మనకు అన్ని కరెక్ట్గా కానీ శారీరకంగా ఉన్నప్పుడే నీకు అట్లా అనిపిస్తుంది ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఉంటే నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా లేదా దేవుని ప్లీజ్ చేస్తున్నాం లేదు అన్నది మనం గ్రహిస్తా ఉంటాం అనమాట అప్పుడే దేవుడు అయితే ఇప్పుడు ఈ చూడండి ఒకసారి ఎయిత్ రోమాన్స్ ఎయిత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ ట్వంటీ చూడండి ఇక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షము కొరకు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పిల్లలు పొందబోవు మహిమ స్వాతంత్రము పొందును పొందుతూను నిరీక్షణ కాక దానిని త్వరలో లోపరిచిన వాని మూలముగా స్వస్థపరచగను వ్యర్థపరచగడను చూడండి ఇక్కడ మనము ఎప్పుడైతే ఫ్రీగా ఉంటాం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా స్వా స్వాతంత్రము పొందుతున్నప్పుడు అంటే ఆల్రెడీ వెన్ యూ విల్ బి హ్యావింగ్ అంటే స్పిరిట్ ఆఫ్ మనలో దేవుని ఆత్మ వల్ల ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం వల్ల ఒకలాంటి లేదంటే నువ్వు అంటే ఏ రకమైన ఉన్నప్పుడు బానిసలే ఉండిపోతావు అది దేవుడు మాట్లాడతా ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ వర్స్ లో ఇక్కడ ఫస్ట్ దానిలో చూసుకుంటే ఫస్ట్ వర్స్ నుంచి కూడా మొత్తం దేవుడు మనతోనే ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన విషయాలతోనే విషయం ద్వారానే మాట్లాడుతున్నాడు ఫస్ట్ వర్స్ లో కూడా ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న అందిన శిక్ష విధి లేదు ఎందుకంటే లేదు ఇప్పుడు ఇదంతా సిక్స్ సిక్స్త్ వర్స్ నుంచి మనము దేవుడు అక్కడ అంతా మాట్లాడలేము ఫస్ట్ వాక్యం చదివినప్పుడు నాకు కొంచెం అర్థం కాలేదు సో నాకు దానికైతే దేవుడు మాట్లాడింది అంటే శరీరకంగా ఆత్మీయంగా మనం ఎలా నడుచుకోవాలన్నది నాతో ఖచ్చితంగా దీని మాట్లాడింది మీ తొమ్మిదిలో మాట్లాడి అనుకుంటున్నాను బాడీ అంటే మనం శరీరకంగా ఉంది ఏదన్నా ఆలోచన చేసి శరీరకంగా నడుచుకుంటే మనం తీవ్ర అడుగుదాం మనం క్షమించమని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆత్మీయంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నిస్తాం మనం సో నేను ఈ వాక్యం ఇక్కడ ఒక ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను సో మనము మనలో ఎవరైనా సరే మనం ఉన్నాం దేవుని ప్రార్థన చేస్తున్నాం కానీ శరీరకంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామా అనేది మరొకసారి మల్లిగొన్ను చదువుకొని అందరూ మనము కరెక్ట్ చేసుకుందాం ప్రార్థన చేస్తే ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనిక రంగల దేవ మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతున భూమి ఆకాశం సుజున గొప్ప ప్రభాతాన్ని ఈరోజు చదివిన వాక్యాన్ని బట్టి మీకు ఎక్కువ అది వందనాలు ప్రభా వాక్యం మాతో మాట్లాడినాడు ప్రభావ మేము ఆత్మీయంగా ఉంటున్నాం శరీరంగా ఉంటున్నాం అన్నవి గ్రహించుకోవడానికి మరొకసారి ప్రభావ మాతో మాట్లాడిన తండ్రి ఎన్నోసార్లు మేము మాతో మాట్లాడే మనం ఎన్నోసార్లు మేము శరీరం పడుతున్నాం క్షమించండి ప్రభాతం అనుకుని అన్ని కరెక్ట్ గా అనుకోండి మళ్ళీ తప్పిదం చేసినాం ప్రభావం క్షమించండి ప్రభావి వాక్యాన్ని దీవించి ఆశీర్దించండి ప్రభావించు ప్రభాతాన్ని మరి విన్న వాక్యాన్ని ప్రభా సహితాన్ని ఎత్తుకోపోకుండా ప్రభా మా హుద్యంలో ప్రభు ప్రభాతాన్ని పెట్టమని ప్రార్థిస్తున్న అతన్ని మరి మాకు మారు మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి ప్రభు మార్గం దాయించండి ఈ వాక్యాన్ని ప్రభావ విన్న వాక్యం ఫలించిన ప్రభావం యొక్క కృపను దాయించండి ప్రభాతం విన్న వారందరికీ ప్రభావ ప్రభాతాన్ని జ్ఞాపకం ఉండాలి ప్రభు అతన్నికంగా కాకుండా ఆత్మీయంగా నడుచుటకు మాకు పందా ఇచ్చి మనం ప్రార్థిస్తూ ఏసు ప్రార్థిస్తున్నాను నా తల్లి ప్రేజరాజ్ మన ప్రభు కృప మనకందరికీ సదాకాలం చూడు కాక అందరికీ ప్రైస్ లో ప్రైజ్ ఆఫ్ బ్రైస్ అండ్ సిస్టర్స్